శకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురంపరా భద్రం కణే భిస్యామేవాద్రం పశ్యేమాక్షజ్రా స్థిరైరంగైస్తూ నిశేమదేవం యదాయ స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తిన పురుషా విశ్వేదా స్న శోరిష్టనో బృహస్పతి ఓ శాంతిశాంతిశాంతి జీవాత్మన పృథక్ రాగుత్పత్తే ప్రకీర్తి भविष्य वृत्त गौणं तत्व युत उपनिषद उपनिष्त्सु एक श्रुत्या प्रतिपादय भविष्य भाविनीकृत्तिमाश्रि लोके भेदृष्ट्युवाद गौत ఈ ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్లో ఉండగానే పేరు కింద ఎంబీబీఎస్ అని పెట్టుకుంటాం పెట్టుకుని దానికి ఒక బ్రాకెట్ పెడతాం అంటే అభిప్రాయం ఏంటి భా భావిని భవిష్యత్తులో కాబోయేటువంటి డిగ్రీ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడే అయినట్టుగా భావన చేసుకుని అక్కడ పెట్టుకోవడం అలాగే ఓదనం పచ్చతి భవిష్యత్తులో ఓదనం అవుతుంది ప్రస్తుతానికి అనూదనమే అనూదనమునందు ఓదన వ్యవహారము ఈ ఓదనం ఎక్కడి నుంచి వచ్చింది అనోదనంలో ఓదనం ఎక్కడి నుంచి పట్టుకొచ్చారా అంటే భవిష్యత్తులో కాబోయే ఓదనము అనే గుణాన్ని ఆశ్రయించి ప్రస్తుతంలో అనోదనమునందు ఓదన వ్యవహారం చేస్తాం అలాగే అద్వైతం వస్తువు తత్వం కర్మకాండ సందర్భంలో అద్వైతం చెప్పాల్సింది పోయి అనద్వైతం చెప్తారు అంటే ద్వైతం చెప్తారు ఓదనం దగ్గర ఇప్పుడు అనోదనములయందు ఓదనం వ్యవహారం ఉన్నట్టుగానే అద్వైతం కాని దాని ఎందు అద్వైతమునందు అద్వైతం కానిది అనేటువంటి వ్యవహారం చేస్తారు అలా ఎందుకు చేస్తారంటే భావిని వృత్తి మాశ్చర్య భవిష్యత్తులో అద్వైతం చెప్పబోతున్నాము కాబట్టి భవిష్యత్తులో చెప్పబోయే అద్వైతాన్ని మనస్సులో పెట్టుకుని ఇప్పుడు ప్రస్తుతం ద్వైతం చెప్పి ద్వైతాం వేళ అనుభవంలో కూడా ఉంది ఈ భవిష్యత్తులో చెప్పబోయే అద్వైతాన్ని చెప్పబోతున్నారు కాబట్టి ప్రస్తుతంలో అద్వైతం కాని దాన్ని చెప్తున్నారు అంటే ద్వైతం చెప్తున్నారు కర్మకాండ సందర్భంలో ఇప్పుడు ఈ ద్వైతము గౌనమా ముఖ్యమా అంటే గౌణమే అయితే కాబట్టి దీనికి ముఖ్యత్వం అనేది రాదు అంతవరకు ఈ ఉత్పత్తి అనే పదానికి జ్ఞానోత్పత్తి అనే అర్థం బేసిస్ మీద ఈ వ్యాఖ్యానం ఇంతవరకు నడిచింది ఇప్పుడు శ్లోకంలో ప్రాగుత్పత్తేహనుంది కదా ఉత్పత్తి అంటే ఉపనిషద్వాక్యశ్రవణము చేత కలిగే జ్ఞానము యొక్క ఉదయము దానికి ముందు అని చెప్పుకుంటూ వచ్చాం ఇప్పుడు ఇంకో రకంగా చెప్తున్నారు ఉత్పత్తి అంటే సృష్టి అని అర్థం చేసి చెప్తున్నారు అథవా తదక్షత తేజోసృజత ఇది ఉత్పత్తే ప్రాక్ ఏకమేవా ద్వితీయం ఇత్యేకత్వం ప్రకీర్తితం ఓకే ఇప్పుడు ఇంకా కర్మకాండ జ్ఞానకాండ ఆ రకమైన విభాగం కాకుండా ఇప్పుడు స్టైల్ మార్చి చెప్తున్నారు మొత్తం ఆర్గ్యుమెంట్ అంతా కూడా ఒక న్యూ షేప్లో తీసుకొస్తున్నారు ఉత్పత్తి అంటే సృష్టి అని ఉపనిషద్వాక్యాలే తీసుకోండి దీన్ని ఉపనిషత్తుకి మాత్రమే పరిమితం చేయండి ఈ శ్లోకాన్ని ఉపనిషత్తు అనే ప్రకరణంలోనే సో ఉత్పత్తి వాక్యాలు ఉన్నాయి సృష్టివాక్యాలున్నాయి ఉదాహరణకి దీంట్లోనే చాంద్రోగ్యమే తీసుకోండి సృష్టాధ్యాయం తత్వమశ్రీ మహావాక్యం ఉన్న అధ్యాయం అక్కడ ఎలా ప్రారంభమవుతుంది అంటే షదేకమేవ అద్వితీయం అని ప్రారంభం ఆత్మ వస్తువు ఆ పరమాత్మ వస్తువు పరమార్థ తత్వము సత్ అని ప్రతిపాదన సత్ అంటే ఆ ఎగ్జిస్టెన్స్ ఉనికి ఉండుట ఏది ఉండుట అంటే సృష్టి తర్వాత అది ఫలానాది ఉండుట ఉండుట అన్నది సృష్టి తర్వాత ఇది ఎలాగంటే ముందు ప్రారంభంలో బంగారం ఉంది ఏ రూపంగా ఉంది అంటే అది సృష్టి తర్వాత వస్తుంది ఏ రూపం ముందే రూపం ఎక్కడి నుంచి వస్తుంది అలాగే ముందు సృష్టికి ముందే ఉంది ఉండుట ఎగ్జిస్టెన్స్ చిద్రూపమైన అంటే స్వయం ప్రకాశమైన ఉనికి అది ఏది రూపంగా ఉంది అంటే అది సృష్టి తర్వాత వస్తుంది రూపాలన్నీ సృష్టి తర్వాత వస్తాయి సృష్టికి ముందు ఎగ్జిస్టెన్స్ సత్ కలదు సదేకమేవ అద్వితీయం అని చెప్పారు చెప్పి ఆ తర్వాత తత్ ఐక్షత ఆ సత్ చేతనసత్ అది జడ సత్ అయితే సంకల్పించదు జడమైన సత్తు ఓ ముద్దలాంటిది పడుంది అదేం సంకల్పిస్తుంది ఇది చేతన సత్ కాబట్టి సంకల్పించింది తదైక్షత సంకల్పించి ఏం చేసింది తత్తేజోసృజత తేజస్సును సృష్టించింది అంటే తానే తేజస్సు రూపంగా ప్రకటమైనది ఇప్పుడు ఏమిటి ఉంది అనే ప్రశ్నకి సమాధానం వచ్చేసింది ఏమిటి ఉంది తేజస్సు ఉన్నది ముందేమిటి ఇది సృష్టి ఈ సృష్టి పూర్వం సృష్టి ప్రాక్ ఉత్పత్తే ప్రాక్ ఏముంది ఈ తేజస్సు తదైక్షత మళ్ళీ సంకల్పించింది ఆపో సృజత తర్వాత తేజస్సు అప్పులు అన్నము ఆ తర్వాత సకల ప్రాణికోటి పంచభూతాలు త్రిభుత్కరణము అనే ప్రక్రియ ద్వారా మొత్తం సృష్టి అంతా వచ్చింది ఇది క్రమం ఈ క్రమంలో ఉపనిషత్తులో మీకు సృష్టి చెప్పారు ఉత్పత్తి చెప్పారు ఉత్పత్తి ప్రాకేం చెప్పారు సదేకమేవ అద్వితీయం అని మొదలుపెట్టి చెప్పారు ఉత్పత్తికి పూర్వం అద్వైతం ఉత్పత్తి తర్వాత అనేకం నానాత్మ వచ్చింది ఇది పరిస్థితి ఇప్పుడు ఈ పరిస్థితిలో మీరు ఆలోచించుకోండి సత్యవస్తువు అనేకము అంటే యుక్తియుక్తంగా ఉంటుందా ఏకము అంటే యుక్తియుక్తంగా ఉంటుందా మీరు చూసుకోండి టు బిగిన్ విత్ ఇట్ ఈస్ వన్ తర్వాత సృష్టి అయింది అనేకం మనకు అనుభవానికి వస్తుంది అనేకంగా సృష్టింపబడింది మళ్ళీ ప్రళయం కూడా కలుపుకుంటే ఈ అనేకము ప్రళయంలో మళ్ళీ సత్తులో విలీనం అవుతుంది ఇది పరిస్థితి ఈ పరిస్థితిని మీరు చూసుకుని ఇప్పుడు సృష్టి తర్వాత ఉన్న నానాత్వం ముఖ్యమంటారా లేకపోతే సృష్టికి పూర్వముందు ఉన్న ఏకత్వం ముఖ్యమా అని మీరు ఆలోచించండి తర్వాత సృష్టికి పూర్వముందు ఉన్న ఏకత్వం గౌణమా సృష్టి తరువాత ఉన్న నానాత్వం గౌణమా ఏది గౌణము ఏది ముఖ్యమో మీరు సెటిల్ చేయండి మీరు ఆలోచించి సెటిల్ చేయండి మీకేమనిపిస్తోంది సృష్టికి పూర్వముందు ఉన్న ఏకత్వం ముఖ్యమనిపిస్తుందా లేక సృష్టికి తరువాత ఉన్న అనేకత్వం ముఖ్యం అనిపిస్తుందా ఏది ఎలా ఉంది అది జాగ్రత్తగా ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించి చూస్తే మనకున్న లౌకిక అనుభవాలను బట్టి చూసినా కూడా సృష్టికి పూర్వం ముందున్న ఏకత్వమే ముఖ్యమని సృష్టి తర్వాత ఆ ఏకమే అనేకముగా ప్రకటమైందని అనేకత్వం గౌణం గౌణం అంటే సృష్టి సృష్టిలో ఉండే దేశకాల సంబంధమును బట్టి వచ్చిన అనేకత్వం ఇవి ఈ సంబంధం లేకుండా సృష్టికి పూర్వం తనంత తానుగా ఉన్నప్పుడు ఏకము అని తెలుస్తుందా ఇప్పుడు బంగారమును ఆభరణాలు చూసుకుంటే కూడా సృష్టికి ఈ జగత్తులో ముందు భూగోళం ఉంది భూగోళం సృష్టించిన తర్వాత మానవులు సృష్టిపడ్డారని అనుకోండి ఏదో టైంలో మానవులు వచ్చారు మానవులు వచ్చేప్పటికింకా బంగారం ఉంది ఎన్ని నగలు ఉన్నాయి ఏం లేవు బంగారం ఒక్కటే ఆ తర్వాత ఈ మానవులు వచ్చి అతి తెలుగు తెలుగుతేటలు ఉపయోగించి ఆభరణాలు అన్ని కనిపెట్టి మొత్తానికి ఆ బంగారాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి తీసి దానితోటి ఆభరణాలు చేసి దాని చుట్టూ కొంత కల్చరు ఇది అన్నీ అల్లి పెట్టారు ఇప్పుడు ఈ నగలు అనే యొక్క సృష్టికి పూర్వం ఏముంది బంగారం ఒక్కటే ఉంది ఒకసారి బంగారం అనేది బయటికి తీసి దాని నుంచి నగలు చేయచ్చు అనే ఆలోచన ఆ సంస్కారం బయలుదేరిన తర్వాత ఇంకా అనేకానేకములైన నగలు తయారై ఉన్నాయి ఇప్పుడు దీంట్లో ఏది ముఖ్యం ఏదంటారు ఈ నగలు చేయడం అనే అలవాటు అసలు మానవ సృష్టిలో ప్రారంభం కాకముందు మానవ ఇతిహాసంలోనే నగలు అనే దాని సృష్టి జరగకముందు ఉన్న ఒకే ఒక్క బంగారం ఏదైతే కలదో అదియే ముఖ్యం మరైతే ఇవన్నీ ఈ అనేకత్వం అక్కడి నుంచి వచ్చింది అంటే మానవ మస్తిష్కము చేత కల్పితమైనది అని తెలుస్తూనే ఉంది కాబట్టి మానవుని మనస్సు అనేకత్వాన్ని కల్పించుకుంటూ పోతుంది అలాగే ఆ విధంగా ఈ నగలు ఆ నగలు అంటూ అనేకత్వం వచ్చింది తప్ప వాస్తవంలో ఉన్నది ఒకే ఒక బంగారము కాబట్టి ఎప్పుడూ కూడా సృష్టికి పూర్వము సృష్టి తరువాత అని ఈ పరిస్థితిని మీరు అంచనా వేసుకుని చూసినట్లయితే సృష్టికి పూర్వముందున్న అద్వైతమే ముఖ్యము అని సృష్టి తరువాత అనుభవానికి వస్తున్నటువంటి ఈ భేదమంతా కూడా బుద్ధి ఇంద్రియములు మనస్సు వీటిని బట్టి అనుభవానికి వస్తుంది తప్ప ఇది ఇన్సిడెంటల్ అండ్ ఇట్ ఈస్ కాంటెక్స్ట్ క్యువల్ ఆ సందర్భాన్ని బట్టి ఆ దేశకాలములు అనే పారామీటర్స్ జోడించి ఇంద్రియములతో మనస్సుతోటి ఉన్నదాని మీరు అంచనా వేసినప్పుడు వచ్చింది తప్ప ఇంద్రియాలకి మనస్సుకి రిలేటివ్గా నానాత్వం వచ్చింది తర్వాత దేశ జోడిస్తే నానాత్వం వచ్చింది ఇంద్రియాలు మనస్సు లేని స్థితి ఇంకా సృష్టికి పూర్వం ఇంద్రియాలు లేవు లేవు దేశము లేదు కాలము లేదు అటువంటి స్థితిలో కేవలము ఏకత్వమే గల కాబట్టి దేశకాలములు ఇంద్రియ అనుభవము మానసిక అనుభవము ఇన్ని పరిస్థితులు సమకూరినప్పుడు మీకు అనేకత్వం కనబడుతోంది ఇది గుణం వీటన్నిటి యొక్క సందర్భాన్ని బట్టి వచ్చింది అనేకత్వం స్వతహాగా ఇవేమీ యాడ్ చేయని సందర్భంలో స్వతహాగా ఉన్నది అద్వైతము ఆ రకంగా శృతి వాక్యాలని అన్వయం చేశారు కాబట్టి ఇక్కడ మీరు ఇప్పుడు చూడండి తతయి క్షత తత్తేజో సృజత ఇత్యాది ఉత్పత్తే రాక్ ఈ వాక్యాల్లో చెప్పిన ఉత్పత్తికి ఉత్పత్తి అంటే సృష్టికి ముందు ఏం చెప్పారు ఏకమేవ అద్వితీయం ఏకత్వం ప్రకీర్తితం ఇప్పుడు ఈ ఈ ప్రక్రియను బట్టి సిద్ధము ఏది సాధ్యము ఏది అని కూడా మనం వ్యవస్థ చేయవచ్చు సిద్ధము సత్ ఏకమేవ సాధ్యము అంటే మ్యానుఫ్యాక్చర్డ్ ఈజ్ అనేకత్వం కాబట్టి అనేకత్వం మానుఫ్యాక్చర్ అయింది అది సాధ్యము క్రియ ద్వారా సంపాదించబడినది లేనిది తీసుకురావడం అయింది సిద్ధము ఏకత్వము కాబట్టి అదొకటి గమనించాల్సి ఉంటుంది అద్వైతము సాధ్యం కాదు సాయుజ్యం అంటారు సాయుజ్యగుంసలోకతామాప్నోతి సార్ష్టిత గుంసమాన లోకతా మాప్నోతి సారూప్యం సాయుజ్యం సార్ష్ఠి స సలోకత సలోక్యం ఇవన్నీ సాధ్యములే అంటే ఏంటి మీరేమో ఆ విష్ణువునో ఒక దేవతని స్వీక ఒక దేవతని పెట్టుకుని ఆ దేవతను ఉపాసిస్తే ఆ దేవత ఏ లోకంలో ఉంటుందో ఆ లోకానికి వెళ్తారు అది సాలోక్యం ఆ దేవత ఏ రూపంలో ఉంటుందో ఆ రూపం మీకు వచ్చేస్తుంది దాన్ని సారూప్యం అంటారు దేవత రూపం వస్తే ఏం చేస్తారు అది వేరే సంగతి దేవతకు ఆ రూపం ఉంది అది మనకు వస్తుంది అంతే సారూప్యం దేవత ఇప్పుడు వాళ్ళు ఎలా చెప్తారంటే విష్ణులోకంలో శంఖ చక్రాలు అన్నీ ఉంటాడు విష్ణు వీళ్ళు కూడా అవన్నీ పట్టుకుని అదే వేషం వేసుకుని ఉంటారు అని అలాగే వర్ణిస్తారు నిజంగా తర్వాత ఆ దేవతకు ఏ శక్తులు అయితే ఉన్నాయో అవన్నీ వీడికి వస్తాయి సార్ష్టి ఆ దేవతలో విలీనం కాకుండా అట్ ది సేమ్ టైం దేవత లోపల సపరేట్నెస్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటాడు ఇది సాయుధ్యం ఇలాగే నాలుగు చెప్తారు ఈ నాలుగు కూడా సాధ్యములు మీరు కష్టపడి సంపాదించుకోవాలి యూ డోంట్ హ్యాబిట్ యు హెట్ దెమ్ వై కర్మ వెరాజ్ మోక్షము అద్వైతము అది సిద్ధము కాబట్టి సిద్ధమైనది ముఖ్యము సాధ్యములన్నీ కూడా కర్మచేత సృష్టింపబడినవి ఆ కాలంలో ఆ దేశంలో మాత్రమే సంభవం అవుతాయి కాబట్టి దేశకాల పరిచ్ఛిన్నములవుతూ ఉంటాయి కాల పరిచ్ఛిన్నము అంటే అర్థం ఏది అనిత్యమో అది అసత్యము కాబట్టి అవి కావు అంటే ఆ సందర్భానికి అలా ఉంటాయండి అంటే గౌణము అని చెప్పుకోవచ్చు మరీ అసలే యథార్థములు కావు మిథ్యా అంటే మీకు నచ్చకపోతే గౌణము అని పెట్టుకోబట్టి అదే సిద్ధ ఇట్ ఈజ్ తదే వచ్యం స ఆత్మా తమీకం భవిష్యత తాం భవిష్యద్వృత్తిమేక్షీవాత్మన పృథక్వం యొక్క క్వచిద్వాక్యే గమ్యమానం తద్గణం చూడండి ముందు మీకు ఆ ప్రకరణం చూసుకోండి ముందు ఎలా ఉంది ఏక సదేకమే వా అద్వితీయం అని ఉంది ఆ తర్వాత ఉత్పత్తి అంటే సృష్టి ఆరంభమైంది సో ఏకం ఉన్నది సృష్టి ఆరంభమయ్యి తదక్షత తత్తేజసుత అనేకం వచ్చాయి మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళండి ముందు ముందుకు వెళ్తే ఏమిటి స ఆత్మ తత్వమసి అని మళ్ళీ ఏకత్వంలో పడేశారు తీసుకుని సో ఐతదాత్మకు నువ్వు సర్వం ఈ సర్వం ఏదైతే కలదో దీని యొక్క ఆత్మ అంటే దీని సారతత్వము ఒక్కటే స ఏక స ఆత్మ అది ఏ నీ ఆత్మచైతన్యము తత్వము ఆ ఏకతత్వము అద్వైతత్వము దేని నుంచి అనేక అనేకం వచ్చిందో అది నువ్వే అని మళ్ళీ చెప్పాను కాబట్టి ఇప్పుడు ఆరంభంలో ఏకత్వము భవిష్యత్తులో భవిష్యత్తులో అంటే సృష్టికి పూర్వంలో ఏకత్వం సృష్టి తరువాత అంటే రాబోయే వాక్యాలలో ఏముంది మళ్ళా అద్వైతం ఉన్నది జీవేశ్వరుల యొక్క అద్వైతం మనకు స్పష్టంగా కనపడుతుంది ఈ మధ్యలో మటుకు అనేకత్వం ఉన్నది ఈ అనేకత్వ సందర్భంలో జీవుణ్ణి ఉద్దేశించి ఎక్కడైనా ఓ వాక్యం కనపడవచ్చు ఏమని ఈ జీవుడు ఆ దేవతని ఆరాధించాడు అని వాక్యం ఉంటుంది ఆ వాక్యం ఒకటి పట్టేసుకుని ఆదిగో జీవుడు దేవతను ఉంది కదా కాబట్టి భేదమే సత్యము అని అలాగా దానికి ముందున్న సృష్టి ప్రాకున్న అభేదాన్ని తిరస్కరించి పట్టించుకోకుండా భవిష్యత్తులో రాబోయే స ఆత్మ తత్వమసి అనే జీవేశ్వరుల యొక్క ఐక్యాన్ని గురించి కూడా శ్రద్ధ మధ్యలో ఎత్ర వాక్యే ఎక్కడో ఒక చోట ఓ ఈ జీవుడు ఆ దేవతను ఆరాధించేడు అని ఉంది కాబట్టి అదిగో దొరికేసింది కాబట్టి ఇక ద్వైతమే సత్యము రెండు పక్షులు ఉన్నా అదిగో రెండు పక్షులు ఉన్నాయని వచ్చిందా లేదా ద్వా సూపర్ రెండు పక్షులు అదిగో రెండు పక్షులు ఉన్నాయని వచ్చిందా లేదా ద్వా అని లేదా ద్వా వచ్చింది కాబట్టి ద్వైతమే సత్యము మొత్తం ఉండగోపనిషత్తులో ఎన్ని మంత్రాలు ఉన్నాయి నూట మంత్రాలు ఉన్నాయి ద్వా అనే మంత్రం ఒక్కటి మిగతా నూట పంతొమ్మిది మంత్రాలు ఈ ద్వాకి ముందున్న మంత్రాలు ఈ ద్వాకి తర్వాత ఉన్న మంత్రాలు అన్నీ కూడా ఏకత్వాన్ని చెప్తున్నాయి వీడి ద్వా అనేది ఒక్కటి ఆదిగో అని అలాగా అది పద్ధతి కాదు కాబట్టి ద్వైతము మిథ్య అద్వైతమే సత్యము ఓకే యథా ఓదనం పచతీతి తద్వత్ ఇప్పుడు యథా ఓదనం పచతి అన్న చోట భవిష్యత్ వృత్తిని ఆశ్రయించి ఎలా చెప్పారు అంటే ఇది చెప్పాను మళ్ళీ చెప్తున్నా ఈ గౌణము అన్నది తండూలముల ఎందు వ్యవహారం చేస్తారు తండూలాలని పట్టుకుని ఓదనమంటారు ఈ తండులములయందు ఓదన వ్యవహారము ముఖ్యం కాదు గౌణము ఎందుకంటే తండులాలు వేరు ఓదనం వేరు కానీ భవిష్యద్వృత్తి చేత వచ్చింది అలాగే అభేదమునందు భేద వ్యవహారం చేస్తారు అభేదమునందు భేద వ్యవహారం చేస్తారు అది ఆ వ్యవహారం గౌణం భవిష్యద్వృత్తి ఏమిటి అభేదమే కాబట్టి ఆ విధంగా దాన్ని అన్వయించుకోవాలి కాబట్టి దీని మీద ఒక పూర్వపక్షం ఒకటి ఉంది ద్వైతుల పూర్వపక్షం ఇప్పుడు జీవేశ్వరుల యొక్క అభేదమే సత్యమైతే ఇప్పుడు టాపిక్ అది కదా జీవాత్మనోహ పృథక్వం జీవాత్మనోహో పృథత్వం యత్ ప్రాగుత్పత్తే ప్రకీర్తితం సో జీవుడు వేరు పరమాత్మ వేరు అని కదా నీ ఆర్గ్యుమెంటు చూడు వాళ్ళ పూర్వపక్షం ఏంటంటే ఇప్పుడు జీవుడు ఈశ్వరుడు ఒకడే అనుకోం జీవుడు ఈశ్వరుడు ఒకటే అయితే మరి ఇంకా ఈ జీవుడు ఈశ్వరుణ్ణి ఆరాధించక్కర్లేదు వాడు సాధకుడుగా ఉండక్కర్లేదు మంత్రాంత అంతరం పూజలు పురస్కారాలు ఇవన్నీ కూడా అక్కర్లేకుండా పోతాయి సో తర్వాత ఉపాసనలు ఉంటాయి అవన్నీ కూడా అసందర్భంగా తయారవుతాయి ఎలా కుదురుతుంది కాబట్టి ఈ కర్మల్ని ఉపాసన నిలబెట్టాలి అంటే తప్పనిసరిగా ద్వైతం ఉంటేనే అవి నిలబడతాయి కాబట్టి అద్వైతం కొసగదు అని ఒక పూర్వపక్షం దీని మీద సిద్ధాంతం ఏంటంటే అక్షమాభవతకేయం సాధకత్వ ప్రకల్పనే కిన్న సంసారం తత్ర అజ్ఞాన కల్పితం అని సురేశ్వరాచార్యుల వార్తకంలో శ్లోకం ఇప్పుడు మేము ఏం చెప్తున్నాం ఒకే ఒక అద్వయపరబ్రహ్మయందు ఇంతటి సంసారం ఇదంతా కూడా కల్ అజ్ఞానము చేత కల్పించబడినది కానీ వాస్తవముగా లేదు అని చెప్పినాం కదా ఇంతటి సంసారమే కల్పించబడిందని చెప్పి చెప్పి మాకు ఒక సాధకత్వాన్ని ఓ మనిషికి ఒక సాధకత్వము తాత్కాలికంగా కల్పించి పెట్టుకున్నాము చెప్పడానికి ఏమిటి సమస్య మాకు గుడిని మింగివాడికి గుడిలో లింగం ఆగుతుందండి సాధకత్వం కల్పితము అని వీడు వీడు అవడానికి వాస్తవంగా ఆత్మస్వరూపుడే పూర్ణుడే అవడానికి దైవస్వరూపుడే కానీ అజ్ఞానం చేత ఆ తత్వాన్ని తెలుసుకోలేకపోయాడు కాబట్టి తాత్కాలికంగా వాడి ఎందు సాధక అనే ఒక స్టేటస్ని మేము కల్పించి పెట్టాము సో దట్ ఆ సాధకగా వాడు సాధన చేసుకుని తన దైవత్వాన్ని తెలిసేసుకుంటాడు అక్కడతో ఆ కల్పన కూడా పూర్తి అయిపోతుంది అంటే అలా మీకు ఏది కావాల్సి అది కల్పన కింద పెట్టేసుకుంటారు అదే ఎంటైర్ బ్రహ్మాండం అంతా కూడా పరబ్రహ్మయుణుడు కల్పన అని మేము చెప్తున్నాం కదా మా దగ్గరకు వచ్చి ఈ సాధకత్వం అనేది ఎలాగ కుదురుతుంది అని నువ్వు అదో ప్రశ్న దాన్ని కూడా మేము కల్పనలో పెడతాం సాధకత్వము కల్పన శాస్త్రం అది కల్పన ఉపాసన అది కల్పన మంత్రం తంత్రం దైవం అన్నీ కల్పనే అద్వైతం ఒక్కటే సత్యము అది ప్రాబ్లం సో కాబట్టి యథా ఓదనం పచ్చతి తద్వత్ భవిష్యత్ వృత్తి అద్వైతమునందు ద్వైతం వ్యవహారం చేసుకుంటాము ఎలా అయితే ఓదనం పచ్చితే అన్న తోట అనోదనంలో ఎందు ఓదనం వ్యవహారం చేసుకున్నాడా లేదా ఆ కాబట్టి సమస్యేం కాదు ఇప్పుడు మహాత్ముడు ఉన్నాడు ఆయన ఎక్కడి నుంచో వచ్చారు ఎవరు అడిగారు ఇప్పుడు మహాత్ముల యొక్క మూలము అదే అడగడం అనవసరం అని లోకంలో దృష్టి ఉంది అంతేంటంటే ఈ సాధువులు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు వాళ్ళని పట్టుకుని అయా మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎక్కడికి వెళ్ళారు అని అడగడం అనవసరం మామూలుగా గృహస్థులు కూడా అడగరు అలాగా అడిగారు అని కొన్ని పాపం వాళ్ళు ఇబ్బంది పడతారు ఏదో అపశక్నం అని భయపడే వాళ్ళు కూడా కొంతమంది లేకపోలేదు సో ఈ మహాత్ముని అడిగారు అయా మీరు ఎక్కడి నుంచి వచ్చారని అంటే ఆయన హరిద్వార్ నుంచి వచ్చారని చెప్పారు చెప్పి కూర్చున్నారు ఏదో కాఫీ అది తయారు అంతే ఇంకో ఆయన వచ్చి మహాత్మాజీ ఎక్కడి నుంచి వచ్చారు మీరు అడిగారు మళ్ళీ ఇంకోసారి అడిగితే రష్యా నుంచి వచ్చారని వీళ్ళు ఏమనుకుంటారు విన్నవాళ్ళు ఆయన అలా చెప్పారు యూరోప్లో ఇంకో పెద్ద ఆయన వచ్చారు వచ్చి కూర్చుని స్వామీజీ నమస్కారం అంతా బాగుంది కూర్చున్నారు ఎప్పుడు వచ్చారు ఇప్పుడే వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారంటే అమెరికా నుంచి వచ్చారు ఏం అప్పుడు వీళ్ళు అందరూ కూడా అక్కడికి తొలి నుంచి ఉన్న ఉన్నవాళ్ళు వాళ్ళు కొంతసేపు అయ్యాక అయ్యా మీరు ఏదో రెండు ఆన్సర్లు అసత్యమై ఉంటాయి మీరు మూడు ఆన్సర్లు చేసే ద్వారా రష్యాని అమెరికాని కనీసం రెండు ఆన్సర్లు అసత్యమై ఉంటాయి మీరు అలా ఎందుకు అసత్యం చెప్పారు అని అడిగారు వీళ్ళేవాళ్ళు అడిగితే చెప్పారు ఆయన చూడు నేను సర్వవ్యాపక ఆకాశం వంటి వాడిని దేశము కాలము నా ఎందుకు కల్పినాం నేను ఎక్కడి నుంచి రాలేదు ఎక్కడికి వెళ్ళను ఈ దేహం ఎక్కడి నుంచైనా వస్తూ ఎక్కడికైనా పోతూ నాకు దేహంతో సంబంధం లేదు నేను దేహంలో ప్రకటన చైతన్యం తప్ప నా దేహంలో ఏ చైతన్యమో నీ దేహంలో అదే చైతన్యం కాబట్టి నువ్వు వేసిన నువ్వు ది నేను దేహము అనే అనే ఒక అసత్య భావనతో నువ్వు వేసిన ప్రశ్నకి నేను ఇచ్చిన అసత్య సమాధానం సరిపడుతుంది కాబట్టి దానికి సత్య సమాధానం అక్కర్లేదు నువ్వు గౌణమైన ప్రశ్న అడిగావు నేను గౌణమైన సమాధానం చెప్పాను నువ్వు అద్వైత ఆత్మతత్వానికి సంబంధించిన ప్రశ్న ఎప్పుడైనా వేస్తే అప్పుడు ఈ ప్రశ్న ఉండదు కదా అయ్యా మీరు ఎక్కడి నుంచి వచ్చారు అనే ప్రశ్న ఉండదు కదా నువ్వు ఆత్మతత్వానికి సంబంధించిన ప్రశ్న ఏదైనా అడిగితే నేను సత్యంగా సమాధానం చెప్పండి అసత్య ప్రశ్నకి అసత్య సమాధానం చాలు దానికి అది సరిపడుతుంది అని ఒక సావితో ఒకటి దానికి అది సరిపడుతుంది సో ఆ విధంగా కాబట్టి ఏదో ఒక సందర్భాన్ని బట్టి ద్వైతంగా స్వీకరించటము వీడికి ఇంకా తెలియదు పాపం అద్వైతము ఆ సందర్భంలో ఉన్నాడు అజ్ఞానంలో ఉన్నాడు ఈ అజ్ఞానం ఈ పడంగా అద్వైతం అంటే పోదది దానికోసం ఒక సాధకత్వాన్ని వాడి కల్పించి వాడు ఎలాగ జీవుడి వేరను అనుకుంటున్నాడు కనుక సరే నువ్వు దేవుడు వేరు నువ్వు వేరు కదా నువ్వు సంసారిగా ఉండకు నీకంటే భిన్నంగా ఉండే దేవుడికి భక్తుడుగా ఉండు సాధకుడుగా ఉండు అని కల్పించి తర్వాత భవిష్యత్తుగా ఇరే నీ వేరా దైవం ఆ దైవం నువ్వేరా అని చెప్తాను ఈ సాధకత్వాన్ని కల్పించిన సందర్భంలో భవిష్యత్తులో ఉండే అద్వైతం మనస్సులో పెట్టుకుని ఈ సాధకత్వాన్ని కల్పించా కాబట్టి భవిష్యత్తులో రాబోయే అద్వైతము ముఖ్యము ఇప్పుడు తాత్కాలికంగా కల్పించినటువంటి సాధకత్వము గౌణము కనుక అద్వైతమే సత్యము మృల్లోహ విస్ఫులింగా సృష్టిర్యాచోదిత్య ఉపాయ సో అవతారాయ స్తిభేదంచనా మీరు కొంచెం కాషస్గా గమనించాల్సిన ఒక పాయింట్ ఒకటి అదేంటంటే మానవుని మనస్సు మస్తిష్కము కార్యకారణ సంస్కారము చేత ఆక్రాంతమై ఉంటుంది వీడి మస్తిష్కంలో కార్యకారణ భావము కాజ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ అనే ప్రిన్సిపల్ ఆఫ్ కాజాలిటీ అని అంటారు అది దృఢంగా ఫి ఫిక్స్ అయిపోయింది కార్యకారణ సంస్థ సో స్వామి వివేకానంద ఓ సందర్భంలో ఆయన ఓ బొమ్మ వయసు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ బొమ్మ వేయడానికి ఏమైనా ఉందా ఇక్కడ ఈ పక్కన ఉంది రైట్ ఆయన వేసిన బొమ్మ నేను క్లీన్గా వేయగలుగుతానో వేయలేనో చూడండి ఆయన ఎలా వేశారంటే బొమ్మ ఇలాగా ఓ సారీ దీంట్లో లేదులేండి మీరు చింత చేయక సారీ సారీ అది కాదు అది రాయచ్చు ఇదే రాయాల్సి ఉంటుంది దీంట్లో జాగ్రత్తగా పెట్టండి ఇది రాయకపోవచ్చు ఇదే ఇదే వస్తుంది దీంట్లో గెలిపోయింది ఇదే రాయాలి ఇది రాయదు ఇది అవతల పారేస్తే కొంత కన్ఫ్యూషన్ కూడా తగ్గుతుంది రాయని పెన్నులు అవతలు పాలేయాలి ఎప్పటికప్పుడు అవతలు పాలేసేస్తుంది సో దాట్ ఉన్నదాంత వ్యవహారం వస్తుంది ఇది వస్తుంది ఇది వస్తుంది నాకు తెలుసు మీరు చేయి శుభ్రంగా చేసుకోండి మీరు చేయి శుభ్రంగా చేసుకోండి సో ఇది ఇది లేకే ఆయన ఎలా బొమ్మ గీశారంటే ఇలా చేశారంటే ఓకే ఇక్కడికి ఒక గేటు ఇక్కడికి ఇంకో గి ఇది బ్రహ్మ ఇంగ్లీష్లో రాస్తున్నాను ఇది బ్రహ్మండి ఏకం అద్వయం ఇది జగత్ ఆ బ్రహ్మ నుంచే జగత్ వచ్చింది ఏమిటబ్బా ఆ బ్రహ్మని ఈ జగత్తుగా మార్చేసిన ఆ ఫ్యాక్టర్స్ ఏమిటి ఇవి ఆయన ఇలా వేశారు అంటే గజిబిజిగా అంటే మాయ అనమాట ఇది దీన్ని ఈ దీనిలో ఈ బ్రహ్మని ప్రవేశపెడితే రిఫ్లెక్ట్ చేస్తే మీకు ఇది వస్తుంది ఇప్పుడు ప్రజం ఎగ్జాంపుల్ ఇస్తారు ప్రెజంలో ఇటువైపు తెల్లని కాంతిని ప్రవేశపెడితే ఇటువైపు నుంచి సెవెన్ కలర్స్ వస్తాయి అంటే ఒకే తెల్లని కాంతిని ఏడు కలర్స్ కింద అది విడగొట్టి పెట్టింది అలా తీసుకోండి టూ మచ్ ఆఫ్ ఫిజిక్స్లోకి వెళ్ళొద్దు అంటే అంతే ఎగ్జాంపుల్ కాదండి అది కంపోజిట్ ఆ కథంతా నాకు తెలుసు బట్ ది పాయింట్ ఈజ్ ది పాయింట్ ఈజ్ ఇటు నుంచి ఒక ఒక అద్వయ తెల్లని కాంతి సూర్య ఒకటి అది ఇటు నుంచి పంపిస్తే అటు నుంచి ఏడొచ్చాయి రంగు రంగులు కూడా చిత్ర విచిత్రములు ఏడొచ్చాయి అదే రకంగా ఇది ఆ ప్రిజం దిస్ ఈస్ ది ప్రిజం ఈ ప్రిజం ఈ ప్రజము గుండా బ్రహ్మ చైతన్యం బ్రహ్మ అంటే చైతన్యం అది ఆ చైతన్యం ఆ ప్రజము గుండా ప్రసరించినప్పుడు జగత్తు కనుక ఏమిటండి ప్రజం అంటే స్పేస్ టైం కాజాలిటీ ఎస్టీసీ ఇది స్వామి వివేకానంద యొక్క స్కీము చాలా అందమైన స్కీము చాలా బాగా ఆయన ఈ మాయా అని ఒక మాట అంటారు ఆ ఎస్టీసీకే మాయా అని పేరు మాయా ఈజ్ ఎ స్పేస్ టైమ్ అండ్ కాజాలిటీ ఈ స్పేస్ టైం కాజాలిటీ ఎక్కడున్నాయో తెలిసినా మీ మనస్సులో ఉంటాయి మైండ్ ఈస్ ది సోర్స్ వెస్టర్న్ ఫిలాసఫీలో ఇమాన్యుయల్ కాంత్ అని ఫిలాసఫర్ ఉన్నాడు అతను కూడా దీని మీద మంచి విచారం చేశాడు ఆయన ఏమంటాడంటే మీరు ఘటాన్ని చూస్తున్నారు ఆ ఘటాన్ని చూడాలి అంటే ఆ మైండ్ ఉంటేనే ఆ ఘటాన్ని చూడగలుగుతారు లేకపోతే చూడలేదు ఎందుకంటే ఘటజ్ఞానం అనే దాంట్లో బయట నుంచి వచ్చే కాంపోనెంట్ కొంత ఉంటుంది మైండ్ సప్లై చేసే కాంపోనెంట్ కొంత ఉంటుంది రెండు కలిసి ఘట జ్ఞానం పుడుతుంది ఇప్పుడు బయట నుంచి కాంతిపడి రిఫ్లెక్ట్ అయ్యే లోపలికి వచ్చింది కన్ను ద్వారా మైండ్ కనుక తన కాంపోనెంట్స్ని తాను సప్లై చేయకపోతే మీకు ఘటజ్ఞానం కలగదు మైండ్ ఏమిటి సప్లై చేస్తుంది స్పేస్ టైం కాజాలిటీ సప్లై చేస్తుంది ఘటము అంటే ఈ రూపంగా ఉంది అంటే స్పేస్ ఏమంటే ఇప్పుడు ఉంది ఇప్పుడు ఎప్పుడు కూడా జ్ఞానములన్నీ కూడా కాల కలుగుతాయి ఇప్పుడు అనే కాలంతో కూడే కలుగుతుంది మీరు నోటీస్ చేయచ్చు చేయకపోవచ్చు కాబట్టి ఘట జ్ఞానం కలిగిందంటే కాలంలోనే కలుగుతుంది ఎప్పుడు కూడా కాలాన్వితమైన జ్ఞానం ఉంటుంది తప్ప కాలరహితమైన జ్ఞానం ఉంటుంది కాలరహితమైన జ్ఞానం ఉంటే ఆత్మే ఆత్మచైతన్యమే సకల సంకల్పములను విలీనం చేసి ఆ థాట్లెస్ స్టేట్ సంకల్పరహిత స్థితిలో ఉంటారే అదే కాలరహితమైనటువంటి ఆత్మచైతన్యం మిగతా జగద్వ్యవహారంలో మీకు కలిగే జ్ఞానములన్నీ కాల విశిష్టంగానే ఉంటాయి అంతటితో ఆగదు మీకు ఘట జ్ఞానం కలిగిందంటే ఇది మట్టికుండా లోహపకుండా దాంతో సహా కలుగుతుంది దాని కారణం ఏదైతే ఉందో దాంతో సహా కలుగుతుంది ఈ కథంతా మీకు ఎందుకు చెప్పానంటే మనస్సు దేశకాలములు కారణ కార్యభావము అనే మూడింటితోటి ఆక్రాంతమై ఉంటుంది ఓవర్వెల్మ్ ఉంటుంది ఆ మూడింటితోటి బాగా తరోగా ఇంప్రెస్ అయిపోయి ఉంటుంది అంచేతనే మీరు గమనించండి పెద్దలలోనూ ఈ సంస్కారం కనబడుతుంది ఈ కార్యకారణ సంస్కారం గట్టిగా ఉంది అని చెప్పడం కోసం చెప్తున్నాను పెద్దల్లోనూ కనపడుతుంది పిల్లల్లోనూ కనపడుతుంది పిల్లల్లో ఎలా కనపడుతుంది ఏదైనా ఆటబొమ్మ ఇచ్చారనుకోండి ఆడుకుంటూ కానీ ఇచ్చాడు అనుకోండి పిల్లవాడికి వాడు ఇలా కొంతసేపు ఇలా వెనక్కి తిప్పుతాడు పిల్లవాడు వెనక్కి తిప్పి ఆ స్క్రూ ఉంటే దాన్ని ఇలా పేకడం ప్రారంభిస్తాడు వాడికి కొంచెం లూజ్గా చేసిన టాయ్ అయితే అది పీకి పెడతాడు పీకేసి దాని లోపల ఏదైనా స్ప్రింగ్ ఉంటే అది కూడా ఓడపీకి ఎందుకంటే కారణ ఉంటుంది ఆ కారణ దృష్టి ఉంటే కానీ వాడి మనస్సుకి ఆ ఉత్సాహం ఉండదు కారణ దృష్టి ఉంటుంది ఇది పెద్దయ్యాక కూడా ఉంటుంది ఇప్పుడు ఎవడైనా మనకి తెలి విలేజెస్లో బాగా స్పష్టంగా కనపడుతుంది ఎవడైనా తెలియని ముఖం కనపడితే ఎవడబ్బాయినా వీడిని అడుగుతారు లేకపోతే ఆయనే అడుగుతారు ఏ ఇలా నువ్వు ఎవరబ్బాయో అని అడిగేస్తారు అడిగేసే సమాధానం వచ్చేదాకా మనస్సుకు ఉత్సాహంగా ఉండదు అంటే ఎవళ్ళబ్బాయో తెలిసిపోతే ఆ కారణ దృష్టి శాటిస్ఫై అయిపోతుంది అలాగే ఎవడన్నా ముక్కు ముఖం తెలియని వాడికి కనబడ్డాడని కానీ ఎవటండి వీడు కొత్త ముఖం కనబడుతుందని అడుగుతారు అంటే వాడి యాంటిసిడెంట్స్ ఏవో కొద్దో గొప్ప తెలియాలి దాన్నే కారణ దృష్టి అని అంటారు అలాగే వీడు మరణించిన తర్వాత ఇక్కడికి వెళ్తాడు అక్కడికి వెళ్తాడు లేకపోతే అంతకుముందు ఎక్కడి నుంచో ఎక్కడికి వచ్చాడు ఈ విచారమంతా కూడా కారణకార్యభావ సంస్కారం నుంచి వచ్చిందే సో మీరు గమనించాల్సింది ఏమిటంటే హ్యూమన్ మైండ్ మానవ మస్తిష్కము కారణ కార్యభావము చేత సో ఆక్రాంతమై ఉంటుంది మనకి మన అనుభవాలు కూడా అలాగే ఉంటాయి మనకు ఆకలి వేస్తుంది అన్నం తింటే ఆకలి తగ్గుతుంది కాబట్టి వెంటనే అదిగో అన్నం తినడం కారణం ఆకలి తగ్గడం కార్యము అనే సంస్కారం బాగా దృఢంగా మన మనస్సులో పడిపోయి నీళ్లు తాగడం కారణం దప్పిక తీరటం కార్యము అనే సంస్కారం ఒకటి దృఢంగా ఉంటుంది తర్వాత పురుషుడు స్త్రీ కలుసుకున్నప్పుడు సంతానం కలుగుతుంది అనే కారణకార్యభావం మన మనసులో దృఢంగా ఉంటుంది సో ఈ విధంగా జగత్తునంతని కూడా కారణకార్యభావము అనే మోసలో పోసి చూడటానికి మనం అలవాటు పడుంటాం ఆల్ అరౌండర్స్ కారణకార్యభావము నిండి ఉంటుంది ఎక్కడ చూసిన ఇల్లు సో దీనికి ఇది కార్యము దీనికి కారణం ఏదో ఉంటుంది మనుషులు కార్యము కారణం ఉంటుంది ఇది జియాలజీలోకి వెళ్తే ఎర్త్ సన్ను నుంచి వచ్చిందంటాడు సన్ను గెలాక్సీ నుంచి వచ్చింది ఎక్కడికి వెళ్ళినా వీడి కారణ కార్యభావం ఉంటుంది తర్వాత మాలిక్యూల్ లెవెల్కి వెళ్తే మాలిక్యూల్స్ ఆటమ్స్ నుంచి వచ్చిందంటాడు ఆటమ్స్ పార్టికల్స్ నుంచి వచ్చాయంటాడు పార్టికల్స్ ఎనర్జీ నుంచి వచ్చిందంటాడు ఎక్కడికి చూసినా మీకు మొత్తం చుట్టుముట్టు ఫ్యాన్ తిరుగుతోంది ఇది ఎలక్ట్రిసిటీ వల్ల కారణము ఫ్యాన్ కార్యము మొత్తం జగత్తంతా కూడా చుట్టుముట్టు అంతా కూడా కారణకార్యభావంతో ఆక్రాంతమై ఉంటుంది ఇప్పుడు శృతి కూడా మన మనస్సులో ఫిక్స్ అయిపోయి ఉండే కారణకార్యభావాన్ని అనువాదం చేసి కారణకార్య ప్రక్రియ ద్వారా పరమార్థతత్వాన్ని నిరూపిస్తోంది అందుకోసం దీని మీద మహాత్ములు ఏమన్నారంటే ఇప్పుడు జగత్తుకి ఆది దంపతులు అని మన వాళ్ళు పురాణ దృష్టిలో చెప్తారు ఆది దంపతులు అంటారు ఇప్పుడు కారణం కదా మీరు ఆలోచిస్తుంటారు జగత్తు కార్యము దీనికి ఆది కారణం ఆది అంటే కారణము అని మీరు కారణాన్ని గురించి విచారం చేసేప్పుడు ఆ కారణము ఒక్కటై ఉండొచ్చు కదా ఈ దంపతులనే ఎందుకు రెండెందుకు అంటే వీడి కారణకార్యభావ సంస్కారం వీళ్ళు గట్టిగా ఉంటుంది చుట్టూ ఎక్కడ చూసినా పశువులు కానీ మనుషులు కానీ సకల ప్రాణులు ఎందు స్త్రీ పురుష సంపర్కం చేతనే మీకు ఈ ప్రాణికోటి సృష్టి అవుతోంది అనే కారణకార్యభావ సంస్కారం దృఢంగా ఉండి అలాగే ఈ జగత్తు వచ్చి కాబట్టి ఆది దంపతులు ఉంటాయి ఆది దేవుడు ఆది దంపతులు ఉంటాయి ఈ కారణకార్యభావ సంస్కారం అలా ఉంటుంది ఇప్పుడు అటువంటి మస్తిష్కంలో ఉన్న మనిషికి మీరు పరమార్థతత్వాన్ని బోధించాలి బోధించాలంటే వాడి మనస్సులో ఆక్రాంతమైన కారణకార్యభావాన్ని అనువాదం చేసి నాయనా జగత్తు కార్యం అని ఎలాగో అనుకుంటున్నావు కనుక కార్యం రాదు ఈ కార్యానికి ఇన్నిన్ని చుట్టుముట్ట ఇన్ని కారణాలను నువ్వు పెట్టుకోకు ఒకే ఒక పరమ కారణం పెట్టుకో ఆ పరమ కారణము బ్రహ్మ అని పరమార్థతత్వాన్ని నిరూపించటానికి శృతి కారణకార్యభావాన్ని యథార్థం చేయటం కోసం చెప్పట్లేదు వీడి మనస్సులో ఆక్రాంతమై ఉండే కారణకార్యభావాన్ని అనువాదం చేసి పరమార్థతత్వాన్ని నిరూపించి ఫైనల్గా ఏమని చెప్తుందంటే కార్యమనేది కారణం కంటే భిన్నంగా లేనేలేదు సుమా అని చెప్తుంది ఇప్పుడు కార్యం కారణం కంటే భిన్నంగా లేకపోతే ఇంకే కారణము అనే మాట కూడా ఎందుకు డ్రాప్ చేసాయి పరబ్రహ్మ సత్యము అని చెప్పబోతుంది అది కారణకార్య ప్రక్రియలో ఉండే రహస్యం కాబట్టి ఇక్కడ కూడా సృష్టి యాచోదిత ఉపనిషత్తులలో సృష్టి బోధింపబడి ఉన్నది దీనికి అవతారికి చూడండి నను యపి ఉత్పత్తే ప్రాక్ అజం సర్వం ఏకమే అద్వితీయం తిత్పత్తేరు ఊర్ధ్వం జాతమిదం సర్వం జీవాశ్చిన్నా ఇది పూర్వపక్షాలు ఈ పూర్వపక్షాలన్నీ కూడా అద్వైత పూర్వపక్షాలు ఎలా ఉంటాయంటే చదువుతుండగానే వాటిల్లో ఉండేటువంటి అల్పత్వం మనకి స్పష్టంగా తెలిసిపోతూ ఉంటుంది వీడే వీడి పురపక్షం ఎలా ఉందంటే ఏమయ్య నగలు చేయకముందు బంగారం ఒక్కటే మేము ఒప్పుకున్నాము కానీ తీరా నగలు చేసిన తర్వాత మన ముందు డజన్స్ అండ్ డజన్స్ ఆఫ్ నగలు ఉంటూ ఉండగా బంగారం చెప్పగలవు ఇప్పుడు ఒక్కటి కాదు ఇప్పుడు బంగారము అనేకము అది పురపక్షం వాడి పూర్వపక్షానికి వాడిని ఏమనాలి వాడిని తిట్టాలా లేకపోతే జాలిపడాలా ఏం చెప్పమంటారా పూర్వపక్షం జాలిపడ తప్పని తప్ప ఇంటి చేయాల్సిందే ఘటాలు చేయకముందు ఆకాశం ఒక్కటే మేము ఒప్పుకున్నాం కానీ తీరా ఘటాలు చేసిన తర్వాత ఇన్ని ఘటాకాశాలు ఉంటుంటే ఒకే ఆకాశం అని ఎలా ఒప్పుకుంటాం ఇప్పుడు అనేకములైన ఆకాశములు గలవు అని పూర్వపక్షం అలాగే ఉత్పత్తి ప్రాకు సృష్టికి పూర్వము నువ్వన్నట్టుగా అంత ఒక్కటే ఒకే పరమాత్మ గలదు ఒప్పేసుకున్నాం సర్వం ఏకమేవా ఈ సర్వము కూడా అప్పుడు ఒక్కటిగానే ఉండేది రెండవది లేదు అద్వితీయం అంగీకారమే తధాపి అయినప్పటికీ ఉత్పత్తి తరువాత మాత్రం ఇదం జాతం సర్వం ఇదంతా పుట్టింది కదా కార్యము ఈ పుట్టింది ఇగో ఇన్ని పంచభూతాలు ఉన్నాయి అనేక పదార్థములు ఉన్నాయి జడ పదార్థములు ఇది కాక జీవా జీవాశ్చిన్నా ఎంతో ఎంతోమంది జీవులు ఉన్నారు వీళ్ళందరూ కూడా భిన్నులుగా ఉన్నారు కాబట్టి భిన్నత్వమే సత్యము దీన్ని ద్వైతాద్వైతం అనమాట ఉత్పత్తికి పూర్వం ద్వైతం ఉత్పత్తి తర్వాత ప్రస్తుతంలో మటుకు ద్వైతమే కాబట్టి మనం ద్వైతంలో ఉన్నాం ఇప్పుడో ఉత్పత్తికి పూర్వం ఒక్కడే దేవుడు ఉన్నాడు ఇంకెవడూ లేరంటే సరే లేవాయా ఉత్పత్తికి పూర్వం ఒక్కడే అప్పుడు నువ్వు లేవు నేను లేవు ఇప్పుడు మనం ఉన్నాం కదా వేరువేరుగా ఉన్నాం కదా దేవుడు భిన్నంగా అక్కడెక్కడో కూర్చుని ఉన్నాడు కదా మరి అద్వైతం అంటావేమి ఈ పూర్వపక్షం మైవం అబ్బా అలా కాద అది నువ్వు అంత ఇప్పుడు ఈ పూర్వపక్షాలు కూడా ఇప్పుడు ఇది సిద్ధాంతం వేదాంతం కదా ఇది ఫిలాసఫీ కదా ఈ ఫిలాసఫీ దగ్గరకు వచ్చేప్పటికీ అంత బండా పడి పూర్వపక్షాలు పనికిరావా అంత స్థూలంగా ఉండకూడదు పూర్వపక్షం కొంచెం కొంచెం సూక్ష్మదృష్టి కలిగి ఉండాలి చూసుకోను పది ఘటాలు తయారైతే పది ఘటాకాశాలు తయారయ్యాయా లేదా పా చూడు పది ఘటాకాశాలు తయారు కాలేదు ఆ మహాకాశం మొక్కలు అయిపోయి పది చిన్న చిన్న ఘటాకాశాల కింద అయిపోయింది ఇప్పుడు పది చిన్న ఆకాశాలు వచ్చాయి కాబట్టి ఆకాశానికి సంబంధించి ద్వైతమే సత్యమో నువ్వు అనగలుగుతావా అలాగే మాట్లాడేస్తావా అదేదో చిన్నపిల్లలు మాట్లాడుకుంటే కూడా అది శోభగా ఉంటుంది కానీ ఈ ఫిలాసఫీ వేదాంతం అని అంటూ అంత అల్పమైన ధోరణిలో అంత స్థూలంగా మాట్లాడటం సరిగ్గా లేదు కదా అది ఆ పక్షాన్ని చూడగానే తెలుస్తుంది మీరు స్థూలంగా ఆలోచిస్తే అవును కదా మళ్ళా ఇప్పుడు బస్సు కండక్టర్ దగ్గర బస్సు టికెట్ కొనుక్కుని ఆ లెవెల్లో మీరు ఆలోచిస్తే అవును కదా మళ్ళా అది వేరు ఇది వేరు కదా అప్పుడు పోనీ ఒకటే అయ్యి ఉందేమో ఇప్పుడు వేరు వేరుగా ఉన్నాయి కదా అని ఆ లెవెల్లో దాన్ని అలా చెప్పి దాన్ని అద్వైత సిద్ధాంతం దగ్గర ఎత్తదగ్గ పూర్వపక్షం కానే కాదు అసలు చాలా స్థూలమైనటువంటి దృష్టి అసలు కారణకార్య దృష్టియే చాలా స్థూలమైన దృష్టి మనస్సు దాని మీద ఆక్రమించబడి ఉంటుంది ఆక్రాంతమై ఉంటుంది ఆ కారణ ఇప్పుడు సినిమాకి వెళ్తారు మీరు సినిమాకి వెళ్తే సినిమా మీద ఘటనలు ఇవన్నీ కనపడతాయి క్యారెక్టర్స్ దృశ్యాలు ఎన్నో కనపడతాయి మీరు ఏమని ఆలోచిస్తారు ఈ దృశ్యములు లేవు సెట్ వాయట్ అలా చేస్తారా చేరు ఇవన్నీ ఉన్నట్టుగా భ్రమించి ఆ భ్రమకు ఒక సత్యత్వాన్ని అండగట్టి దీనికి డైరెక్టర్ అవడు నిర్మాత ఎవడు అని ప్రశ్న వేస్తారు ఎందుకంటే ఆ కారణకార్యభావం అంత వల్ల బిగుసుకుపోయి ఉంది దానికి డైరెక్టర్ కావాలి నిర్మాత కావాలి అరే అక్కడ ఏం లేదురా నాయన దేనికి డైరెక్టర్ కావాలి నీకు శూన్యానికి డైరెక్టరు నిర్మాత నీకు ఎందుకు అనవసరం కదా కాదు లేదని నాకు తెలుస్తుంది ఆ లేని దానికి డైరెక్టర్ ఎవరు నిర్మాత తర్వాత వీడికి కళ్ళు వస్తుంది కాబట్టి నా కళ్ళు అస్తమానం పాములు కనపడుతున్నాయి దీనికి కారణం ఏమై ఉంటుంది అని అడుగుతాను కారణం ఏమై ఉంటుంది పూర్వం కారణం పూర్వం ఉంది కదా దీనికి ఫలం ఏమొస్తుంది ఫలం ఈ రెండు కావాలి అరే నువ్వు చూసిన సర్పము మిథ్య సర్పము మరి సర్పం లేనప్పుడు నాకు ఎందుకు కనపడింది అంటారు అని అని ప్రశ్న అడగాలి తప్ప లేకంటే పిచ్చి ప్రశ్న ఎందుకు అడుగుతున్నాడు వీడు ఎందుకంటే కారణకార్యభావం వాడి మనస్సులో అంతలా ఫిక్స్ అయిపోయి ఉంటుంది మాకు వేదాంతలకి కారణకార్య విచారం ఇది పెద్ద మేము బ్రతుకున్నంతకాలం చేసి విచారమంతా కారణకార్య విచారం కార్యం మిథ్య కారణం కంటే భిన్నంగా లేదు కార్యం కారణాత్ అనన్యం ఇది ఒక జీవితకాలం చేసేటువంటి వ్యాఖ్యానం ఇదే పని ఇంక వేరే పనేం లేదు కాబట్టి శృతి ఈ మానవ మస్తిష్కంలో ఫిక్స్ అయి ఉండే కారణకార్యభావాన్ని అనువదించి సృష్టి గురించి చెప్తోంది అని అంటున్నారు అక్కడ భాష వారు అవత దానికి సమాధానం చెప్తున్నారు మైవం అన్యార్థత్వాత్ ఉత్పత్తి శృతీనాం ఉత్పత్తిని చెప్పిన శృతులు ఉన్నాయి పరబ్రహ్మ నుండి జగత్తు పుట్టింది అనే శృతులు ఉత్పత్తిని చెప్తున్నాయి ఈ ఉత్పత్తి శృతులు ఇప్పుడే నేను అన్నాను మళ్ళీ అంటున్నా మానవ మస్తిష్కంలో ఉండే కారణకార్యభావాన్ని అనువదించి దానికి సరిపడే విధంగా చెప్పిన శృతులే తప్ప దేవుడు వేరు జగత్తు వేరు అని భేదాన్ని నిర్ధారించటానికి ఉద్దేశించినవి కావు ఉత్పత్తి శృతులకు అన్యార్థత్వము అన్యార్థత్వము అంటే కార్యము కారణము కంటే భిన్నము కాదు ఈ జగత్తంతా కూడా మిథ్యా దీన్ని ఆ పరబ్రహ్మలో విలీనం చేసి ఆత్మరూపంగా తెలుసుకో అని చెప్పడం కోసం ఈ సృష్టి శృతులు వచ్చే తప్ప ఈ జగత్తుకి జీవు ఈశ్వరుడికి ఈ జీవులకి ఈశ్వరుడికి భేదాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఈ ఉత్పత్తి శృతులు రాలేదు